ఈ శ్రద్ధాత్ర విభాగ యోగం కాబట్టి ఆహారానికి సంబంధించి మూడు రకాలు చెప్పిన సాత్వికాహారం రాజసాహారం తామసాహారం ఇవేళ మన యువతరానికి చాలా చెప్పవలసిన విషయం ఇది అందుకోసం చెబుతున్న పని ఏది సాత్విక ఆహారం ఏది మనుషుల సత్వగుణం వైపు నడిపిస్తుంది ఏది లోకంలో మంచివాడుగానే గొప్పవాడుగానే కాదు మంచివాడుగా కూడా తీర్చిదిద్దుతుంది ఆయుస్సత్వ బల ఆరోగ్య సుఖ ప్రీతి వివర్ధనా రష్యా స్నిగస్థిర హృదయా ఆహార సాత్విక ప్రియా సాత్వికులకు ప్రియమైన ఆహారాలు ఎలా ఉంటాయి అంటే ఆయుసత్వ బల ఆరోగ్య సుఖ ప్రీతి వివర్ధనా ముందు తిన్న ఆహారం నీ ఆయుర్దాయాన్ని పెంచాలి నూడిల్స్ కానీ కూల్ డ్రింక్స్ కానీ ఆయుర్దాయాన్ని పెంచుతాయి ఆ విషయం వాటి మీద ఎక్కడైనా ఉందా పైగా ఉంది స్పష్టంగా అయినా మనం తాగుతున్నాం ఈ గొంతు దాటే వరకే చల్లగా గొంతు దాటాక చావు కబురు సత్వ నీలో ఉండే శారీరక శక్తి వాక్ శక్తి మానసిక శక్తి ఈ మూడు కలిపితేనే సత్వం అందుకే తాకంగా తాగొత్తుంటుంది దానికి ఆ మూడు నుండి పంచాలి ఏం పనిచేయండి ఈ పిజ్జాలు బర్గర్లు బల శారీరక బలం కలిగించాలి పాలు తాగు బలం వస్తుంది మినపొరొట్లు తిను బలం వస్తుంది కాస్త తీపి కావాలి బొబ్బొట్లు పెట్టుకో తిను అందరూ దోశగా పల్సర వేసుకో ఆరోగ్య ముందు ఆరోగ్యానికి హాని చేయకూడదు సుఖ మనస్సుకి సుఖం అంటే ఇక్కడ మనస్సుకి ప్రసన్నంగా హాయిగా ఉండాలి తింటూ తినాలని అనిపించాలంటే కాస్త రుచిగా అంటే ఒక పక్క తింటూ ఉంటాం మజ్జీలు ఇంకోటి ఎందుకు అంత కంగారు అంత అంత పరిస్థితుల్లో తినము ఎందుకు ఇప్పుడు పులిహోరలో మెరపకాయలు వేస్తారు పప్పులో మిరపకాయలు అంటే కూరలో మెరపకాలు అన్నీ ఉదరేయక్కర్లేదు అన్నీ తినక్కలేదు కాస్త బ్రహ్మణ వాడు ఒకటో రెండో తినొచ్చు మొత్తం అన్ని తినేసేమనుకోండి కొంపలు అనుకుంటే కడుపులో తిగుతుంది అందుకని కొన్ని తినాలి కొన్ని ఎందుకంటే అన్ని మిరపకాయలు వేయడం పులిహోరలో కారం పట్టాలి అందుకని నువ్వు తినమని కాదు అన్నీ తినేయక్క అలాగే రస్యాహ రసం చెడిపోకుండా రుచి చెడిపోకుండా ఉండాలి రసవంతంగా ఉండాలి అంటే ఏదో బెల్లంలో తేలుతున్నాడు తేనులో తేలుతున్నాడు చారులో నానడు ఆ నాన్న మీద పూర్తిగా ఉండాలి ఆ రుచిగా ఉండాలి అందుకే మూడు గంటలు కాకుండా తినాలి ఆ వండిన తర్వాత ఆహారం మూడు గంటలు కాకుండా తింటే చాలా సుఖంగా ఉంటుంది స్నిగ్ధాహ ఇది బాగా తెలుసుకోవాల్సిన వాడు స్నిగ్ధా కంటే ఏదో ముగ్ధ ముగ్ధ మోహ శబ్దం నుంచి ముగ్ధ వచ్చింది స్నేహ శబ్దం నుంచి స్నిగ్ధ వచ్చింది స్నేహం ఇక్కడ ఫ్రెండ్షిప్ కాదు నూనె నీజి అని అర్థం స్నిగ్ధాహ నీతితో కూడిన ఆహార పదార్థాలు యువతరం బాగా తినాలి ఆ నీజి లేకపోతే గురుతైన వద్దతే బుద్ధికి అందుకే ఒక ఆయన పాపం తమిళనాడులో ఎవరో బ్రాహ్మణింటికి బోధనానికి వెళ్ళాటే మరో బ్రాహ్మడు అని నేను చేశాట ఈమె ఎల్లాలు వేస్తోంది కదా ఇంకెక్కడ కనపడలేదు పలుతోందో లేదు ఒళ్ళు మొండో శ్లోకం చెప్పాడు ఆనంద తండవపురే ద్రవిడస్ గేహే చిత్రం వశిష్ఠవని దాసము ఆద్య పాత్రం విద్యుల్లతీవ పరిను తర్న్వి ధరాం విలోకయతి కష్టగా ఆనంద తాండవపురంలో వెళ్లాను నేను ఒక తమిళ బ్రాహ్మణుడు ఇంటికి వెళ్ళాను మా బ్రాహ్మణే కదా గట్టిగా భోజనం పెడతారు నెయ్యేసి పెడతారని అయినా ఏ ఉపయోగం ఆ ఎల్లాలు ఏమిటో గిన్నె పట్టుకొచ్చింది ఆ గిన్నె ఎలా ఉందట అరుంధి నక్షత్రంలా ఉందిట గిన్నె అరుంధతి నక్షత్రంలా కనపడి కనపడకుండా ఉంటే మరి గరిట ఎలా ఉందట కవిగారి చాతుర్యము విద్యుల్ల తీవ పరినుత్యతి దర్వి మెరుపు తేలాగా చలక్ చలక్ చలక్కని మెరుస్తుంది ఉందో లేదో అన్నట్టుగా మరి ధార గిన్నేమో అరుంధతి నక్షత్రంలా ఉంటే గెరిటేమో మెరుపు తీగలా ఉంటే మరి నిజి ధార ఎలా కనపడుతుంది అంటే ధార వినోగతి కశ్చన యోగ సిద్ధగా మహాయోగ సాధన చేసిన అణిమాది సిద్ధులున్న హనుమంతుడు ఏ రామకృష్ణ పరమ హోసో బాబా రామదేవిజీకు ఏ ఈ ధార కనపడాలి కానీ నాకు కనపడలేదన్నాడు అలా ఉంటే ఎలాగని నెయ్యి మరి ఇంకా మూసేసి అందులో ముంచేసి చేయకూడదు ఇలా చేతులు బట్టి వద్దు నెయ్యి అన్నింటిలోనూ వేసుకోవాలి ఒక బొట్టు వేసుకోవాలి ఎక్కువ వద్దు వేసుకోవాలి అన్నింటిలో వేసుకోవాలి నెయ్యి లేని తిండి గొడ్డు తిండి మగమాటం ఏం లేదు గొడ్డు తిండి బుద్ధులు కూడా అలాగే ఉంటాయి నెయ్యి ఉండాల్సి ముఖ్యంగా చదువుకునే విద్యార్థులకి ఇంకో మాట ఇక్కడ సందర్భం వచ్చింది కాబట్టి జాలామంది పిల్లల తల్లిదిన ప్రశ్నిస్తే నేతి గిన్నె మజ్జిగిన్నె తగిలితే మజ్జిగిన్నె అన్నం తగిలితే ఏమీ తగలకూడదు ఎందుకంటే నెయ్యి నెల్లాలు కూడా నిల్వ మీరు జాగ్రత్తగా నిల్వ వారం రోజులు కనీసం ఉంటుంది నెల నెల కూడా ఉంటుంది ఊరగాయలు వేల తర ఉంటాయి మజ్జిజకి ఇరవై గంటలు ఉంటుంది తర్వాత వాసం వచ్చేస్తుంది మీరు ఏ ఫ్రిడ్జ్లో పెట్టినా సరే ఇంకా అన్నం అలా కాదు మూడు గంటలు దాటి నిలవుండదు మూడు గంటలు దాటిన తర్వాత వేడి తగ్గిపోతుంది రుచి కోల్పోతుంది ఆరు గంటలు దాటితే నెమ్మదిగా వాసన వస్తుంది తొమ్మిది గంటలు దాటితే మనకు జబ్బు కూడా చేస్తుంది నిలవుండన పదార్థమైన అన్నం మెతుకు నేతి గిన్నెలో పడింది అనుకో పొరపాటునే అని అవి పాడైపోతుంది ఇదితే ఆరోగ్యవంతులైన వాడిని అనారోగ్యవంతులు ముట్టుకుంటే మరి అంటువ్యాధి వాడిని అంటుకోదు అంటువ్యాధులు కొన్ని ఉన్నాయి కదా కంట్యూజియస్ అంట మరి అదే అన్నం మనం చెందడానికి బాగానే ఉంటుంది కానీ ఈ రెండు మెతుకులు ఇళ్ళు మజ్జిగులో పడింది అనుకోండి ఇరవై నాలుగు గంటలు ఉండాల్సిన మజ్జిగకు రెండు గంటల కంటే ఉండదు ఈ మెతుకిళ్ళు నేతిగిన్నలో పడింది అనుకోండి నెల్లాలు ఉండాల్సిన నెయ్యి గంట గంటే ఉండదు అందుకే నైతి గిన్నెకి మజ్జిగిన్నె ఈ చేతితో అది ముట్టుకో దానికి వాళ్ళు ఒడ్డించే వాళ్ళు భోజనం చేసేవారు కాదు ఎందుకంటే అందరూ వేళ అవ్వ పక్కపక్క నవ్వుకుంటూ టీవీలు చూసుకుంటూ తింటే ఉమ్మును కూడా అందులోనే పడుతున్నాయి తుంపర్లు కూడా ఎడని చేత్తోనే వడ్డాను మొత్తం ఏ చేత్తో చేయకూడని పనులు చేస్తాం ఆ చేత్తోనే వడ్డాను మరి పొరపాట్లు ఏమైనా జరిగితే గత్యంత్రం లేని పరిస్థితులు వేరు కానీ కావాలని చేస్తున్నాం కదండి ఒకరోజు ఏదైనా పరిస్థితులు వేరు రోజు ఇంతే అంచేది ఎందుకు ఒకళ్ళు విడిగా ఉండడం అంటే శుభ్రంగా ఉండడానికే ఇవన్నీ మన ఆరోగ్యం కోసమే కొన్ని పదార్థాలు భంగీ ప్రసాదం అన్నవరం ప్రసాదం కూడా నిల ప్రసాదం తయారు చేశారు ఎందుకంటే మరి దూరం వాళ్ళు పట్టుకెడుతున్నారు వారం రోజులు అయితే కానీ అమెరికాకి వెళ్లరు అప్పటికి ఉండాలి ఉంటాయి అటువంటివి ఆ నిలవుండేవి వాటి పరిస్థితిని బట్టి సమస్య శ్రద్ధా స్థిరా హృదయాహ అన్నింటినీ మించింది నీకు మనస్సుకు నచ్చలహాయిగా ఉండాలి అంటే రుచిగా చెయ్యాలి ఆహార సాత్విక ప్రియా ఇటువంటి ఆహారమే సాత్విక ప్రియం అదే మళ్ళీ సాత్విక ఆరాధన వైపు ఆత్మజ్ఞానం వైపు ఆ దారి చూపిస్తుంది అటువంటి దారి అందుకుందాం మళ్ళీ ఇరవై గంటల్లో కలుద్దాం అంతవరకు తెలుగులో మాట్లాడుగ యోగంలో ఆహారాల్లో ఉండే మూడు రకాలు చెప్పుకుంటున్నాం సాత్విక ఆహారం చెప్పుకున్నాం ఇప్పుడు రాజస ఆహారం కట్వాముల లవణ అత్యుష్ణ తీక్ష్ణ రోక్ష విదాకినక ఆహార రాజసస్యేష్ట దుఃఖ శోకామయ ప్రదాక ఎటువంటి ఆహారాలు రాజసస్య ఇష్టా రజోగుణం కలిగిన వాళ్ళకి ఇష్టంగా ఉంటాయో చెబుతున్నాడు అవి ఏం చేస్తాయంటే దుఃఖ శోక ఆమయ ప్రదాహ దుఃఖాన్ని కలిగిస్తాయి మానసికంగా ఎందుకంటే శరీరం బాగోకపోతే మనస్సు బాగుండదు ఎందుకంటే ఆ తిన్న కోపంలో ఏమన్నా ఏదో అంటే పెద్దదా కదా అందుకే ఒక్కసారి మన లోకంలో వాడుకుంది వీడి ఈ వేళ ఏదో చెద్దమని తినచ్చు అని ముద్దుగా ఎదురుపోయా కూడా సద్దదట్టారు లేకపోతే మెరపకా బిజ్జీలు ఎవరు తినొచ్చు మంటెత్తిపోతున్నాడు వేళ అట్టాడు మరి అదే మరి దుఃఖ శోక ఒక్కోసారి దుఃఖాన్ని శోకాన్ని కడిగిస్తే ఏడిపోయి ఆమయ అనారోగ్యం రోగం అంటే రోగం అందుకే అనామయం అంటారు ఆరోగ్యం అనారోగ్యాన్ని కలిగిస్తే ముందు తర్వాత కాస్త పెరిగిన కొద్దీ కడుపులో మంట మొదలై శోకాన్ని కలిగిస్తాయి క్రమంగా మానసికంగా దుఃఖాన్ని కూడా కలిగిస్తాయి దుఃఖ శోక ఆమయ అనదలకి ఆమయ శోక దుఃఖాన్ని తీవ్రతకి ఉత్తరత్తరం తీసుకోండి ఏమిటవి కటు ఎక్కువ కారంగా ఉండి ఎక్కువ కటింగ్ కార చేదుగా ఉండేవి ఆమ్ల పొల్లగా ఉండేవి లవణ ఎక్కువ ఉప్పుగా మరీ ఉప్పు ఎక్కువ తినడం ఉప్పు తినడం ఉప్పు కాదు ఎక్కువ తినడమే ఉప్పు గుర్తు పెట్టుకోవడం అసలు మానేయకూడదు అత్యుష్ణ బాగా వేడి కొంతమందికి కాఫీ వంటింట్లోంచి వాకిట్లోకి పట్టుకొచ్చేలాగా చల్లారిపోతుంది ఇంకా అంత వేడి కావాలన్నమాట అసలు ఆ గ్లాసు మనం పట్టుకోలేము అంతంత వేడి తాక్కోవడం ఏదైనా సరే అలాగే మళ్ళీ వీళ్ళ ప్రవృత్తి చల్లదనం కావాల్సి వస్తే ఇంకా అతి చల్లదనం సేపిస్తే అది కూడా మంచిది కాదు అసలు కూలుగా లేకపోతే మంచి నీళ్ళు ఏమిటంటే కూలుగా ఉండక్కర్లేదు ఫ్రిడ్జ్లో నీళ్ళు తాగక్కర్లేదు తాగడం అనారోగ్యం అంత చల్లదనంతో నీళ్లు తాగడము తప్పి ఇంత వేడి కాఫీ తాగడము తప్పే అంత వేడి ఏమిటి పెదవులు కాలిపోయలే ఉన్నాను నేను చూశాను అంటే అత్యుష్ణ తీక్ష్ణ ఇది కారం బాగా తీక్ష్ణం కొంచెం కారం ఇంకా ఆవకాయలు మిరపకాయలు ఎంచుకునే మహానుభావులు ఉన్నారు పులిహోరలో వేసిన మిరపకాయలు సరిపో ఇంకా రెండు పచ్చి మిరపకాయలు అవి చాలు పులిహోరలో మిరపకాయలు వేస్తారు అవి తినడమే పెద్ద దమ్ము అవి కూడా అన్నీ తినేయకూడదు కొన్ని కారం పట్టడం కోసం వేస్తారు అవి తీసి పక్కన ఎట్టేసి పర్వాలి కొన్ని పర్వాలేదు తినచ్చు మరీ అన్ని వదిలేయడం అధర్మమే నా సరదా నాకు తినాలి ఆ మాత్రం తినకపోతే దమ్ముండదు ఇందువీర్యం అయిపోతుంది జాతి అందువల్ల తినాలి ఒక మాదిరిగా అంత కడుపులో మంటొచ్చు ఎలా ఉంటే తెలిసిపోతూనే ఉంటుంది మనకి ఒకవేళ తిన్నావు పొరపాటుని రాత్రి పడుకున్న పడి అనిపించి మొన్న నుంచి అది అలవాటు ఇందువల్ల మనకిలా వచ్చింది మానేతాం గోంగూర పచ్చల్లో ఉల్లిపోయి నలుసుకుంటుంది గోంగూర పచ్చల కారం కానీ ఉల్లిపోయే చలవా అది మంచిదే పెద్ద నేను అని చెప్పేసి మానక్కడ అటువంటిప్పుడు తప్పులేక మొత్తం అది అట్టకాయలు ఉల్లిపోయాయి బంగాళా తంపలో ఉల్లిపోయాయి వంకాయలు ఉళ్ళిపోయాయి మొత్తపంపులో ఉల్లిపోయాయి కర్మ కాలిపోయి ఇది దరిద్రం ఉల్లిపోయి ఎందుకు తినద్దాం మొత్తం ఓ అసలు మనకి భారతీయులకి ఏం చెప్పినా సరే అతి చేసేనా బాగా అందులో తెలుగు వాళ్ళకి బాగా అలవాటు ఎవరికైనా వైరాగ్యం బోధించేవంటే వాడు ఇంకా గూచిగుట్టు పెట్టేసి మొత్తం సమస్త నాశనం చేసేస్తాడు అది వైరాగ్యం బోధించడానికి కష్టంగానే వాళ్ళు మళ్ళీ వాడికి రక్తి చెప్పావా ఇంక ఒకరు కాదు వందమంత సంబంధాలు వీడికి ఇంత ఇంత ఓవరాక్షన్ దీనికి ప్రతిదానికి అతి మనకి ఆహారం అంతా ఉప్పు కొంచెం ప్రమాదం అండి తగ్గించని మొత్తం మానేయడం కేవలం నాపోటు బాబు నవరసభరితంగా ఉండక షడ్ర సోపేతంగా తినండి అంటే ఊహ ఇంక పొగలకెక్కేలా తిన అంత పనికి రాదు విచక్షణ విచక్షణే భారతీయ సంస్కృతి అమెరికన్ సంస్కృతి అలా అరిచి ఇప్పినట్టుగా బహిరంగమే కమ్యూనిస్టు సంస్కృతి అంతా మూసేసినట్టుగా ఉంటుంది అంతరంగమే పవిత్ర భారతీయ సంస్కృతి సగం మూసి సగం తెరిచి రెండున్నర వేళ్లు తెరిచాము రెండున్నర వేళ్లు మూసాం కేశవాయు స్వాహ నారాయణ స్వాహ మాధవాయు స్వాహ ఆచమన సంస్కృతి మనకు గుర్తుపెట్టుకోవాలి సగం మూసాము సగం తెరిచాం సరిగ్గా రెండున్నర రెండు పూర్తిగా తెరిచాము ఈ వేలు సగం తెరిచాం ఈ రెండు మూసాం అంటే ఎక్కడ తెరవాలో అక్కడ తెరువు ఎక్కడ ముయ్యాలో అక్కడ ముయ్యి ఎంతవరకు ఉండాలి అంతవరకు ఆహారమేనా అంతే విహారమేనా కొన్ని పనులు రజోగుణం ద్వారా కొన్ని పనులు కావాలంటే కొన్ని కొన్ని రకాల ఆహారాలు మనం తినాలి కాస్త ఓపికొండదు లేతే ఎప్పుడు చప్పటి పిండి తింటే చప్పుడు పిండిలాగే ఉంటావు జీవితం మరి ఇంత ఎక్కువ తీక్ష్ణ రూక్ష అంటే బాగా విపరీతంగా ఎండినవి ఇంకా ఈ ఒరుగులు అవి ఉంటాయండి ఎండ పెట్టాలి మరీ విపరీతం కాదు ఇంకా అలాగే పచ్చి ఒడిగాలు తినమన్నాం కదా అని ఇంకా అసలు ఒక్క ఎండ కూడా రాకుండా ఇక అలా పచ్చిది పచ్చినట్టు వేసిస్తే అది ఒక ఎండ రావాలి ఒక ఎండ అంటారు దానికో లెక్క ఉంది కాస్త కొంచెం గట్టి పని గట్టిగా ఉంటే అప్పుడు కొంచెం ఒక రుచి రుచి కోసం అది అంతే తెల తెల ఒడిగా ఈ ఒరుగులు ఇవన్నీ విపరీతంగా ఇంకా నువ్వు నువ్వు నువ్వేలా ఇంకా అనవసరమవుతుంది అంత అంత బాగా ఎండిపోకూడదు విదాకినగా కడుపులో మంటలు వచ్చేవి ఎంత ఓపిగ్గా చెబుతున్నానండి కృష్ణ కృష్ణ పరమాత్మ కటు చేదైనవి ఆమ్ల పొలనివి లవణ ఉప్పు ఉప్పు బాగా ఎక్కువగా ఉండేవి అత్యుష్ణ బాగా వేడెక్కిపోయినవి వేడిగా మరగ్గా చేసినవి తీక్ష్ణ బాగా కారమైనవి రోక్ష బాగా ఎండిపోయినవి విదాకినక కడుపులో వండేవి ఆహార రాజసస్య ఇష్టాక ఈ నూడిల్సు కూల్ డ్రింకులు మసాలాలు ఇవన్నీ అందులోకి వస్తాయి మాంసాహారంలో దోషం లేదు మసాలాలో ఉంది దోషం మాంసాహారం కొంతమందికి విధించారు తినమన్నారు తప్పు లేదన్నారు అంటే వాళ్ళు చేసే వృత్తులకి వాళ్ళ పనులకి అది పడకపోతే కుదరదండి రైతు అన్నవాడు పొగలలో వెళ్ళి పొలంలో కూర్చుని బస్తాలు మొయ్యాలి అడక తున్నాలి ఈ పప్పు తింటే కుదిరే వ్యవహారం కాదు ఇది కీరా దోషగా దాని కూడా ఆ పని చేయడం ప్రకృతి వైద్యం అని కూడా వ్యవసాయాన్ని పనికిరాడు చాకల పనికి మంగళ పనికి కాయకష్టానికి సంబంధించిన ఏ పనికి పనికిరాడు వాళ్ళు మాంసాహారం తినచ్చు తప్పు లేదు ఇంకా దాని ఏదో దోషము విపరీత ప్రచారం చేయ కల మసాలా కలపడం దోషం ఇవాళ్ళ అన్నిట్లోనూ మసాలా బ్రాహ్మణులలో కూడా మసాలా ముఖ్యంగా పెళ్లి బ్రాహ్మణులు సహా ఎవరు ఏ పెళ్లిలోనూ విందు చేయలేకుండా ఉన్నా అవసరం నేనైతే మొహమానాలు కీరా మొక్కలను క్యారెట్ మొక్కలు ఉంటే తిరిగి మనం తినడానికి అన్ని మసాలాలు వేసేస్తారు మొత్తం అసలు కూర చూచి తెలిసిపోతుంది అది మసాలా కలిపేరని శుభ్రంగా గుంతు గుర్తు వంకాయ కూర చేయడం వంకాయ వేపులు చేయడం చేతనైన వాళ్ళని నేను చోట్ల అసలు ఇబ్బంది మా అమ్మ పోయేదో బెంగట్టుకుంది నాకు ఎవరు చేస్తాడా మనిషిలాగూ మనం ఆపలేకపోయాం వంటలు ఎవరు నేర్చుకోలేబోయేమే కష్టమైన నా తనం వాళ్ళకి రావడం కూడా ఆ రుచి రాదు అసలు ఎందుకంటే వాళ్ళకి మసాలాలు తెలియవు ఆ సహాయంగానే దానికి రుచి కలిగిస్తారు తప్ప ఏదో వేసి రుచి చేద్దాం ఉప్మా చేయడం చేతకాని వాళ్ళే జీడిపో వేస్తారు ఎందుకంటే అందులో దీనికి అమ్మేద్దామని లేకపోతే ఇంత కారం వారేస్తారు కూడా నోరు అంటే తేరుచుకోవడానికి ఎరుగుచూ కూడా వాడికి తెలియదు ఈ చేతకాల వాళ్ళు చేసే పనులు ఇవి సరిగ్గా చేయడం చేతకైన వాళ్ళు ఓపిగా అక్కడ నిలబడి ఆ ఉప్మానే కమ్మగా చక్కగా చేస్తారు ఇవి నువ్వు అందరూ ఉల్లిపోయా లేకపోతే జీడిపప్పు కొద్దిగా ఒక బద్ద ఎత్తు చాలు అంత అక్కర్లేదు వెనక ఎవరో మహాడుతుంటే ఉప్మాలు జీడిపప్పు ఎంత వేయాలంటే ప్రతి చెంచాకే జీడిపప్పు రావాలి అందుకే ప్రతి చెంచాకీ ఒక అరాకరం అమ్మేశాం చెంచాకు అరాకారం చెప్పాను అంటే చెంచా చెంచాకి జీడిపప్పులు రావక్కర్లేదు ఇంక దాని ఉప్మా రుచిలో దానికి ఉంటుంది ఇది కూడా రుచి తెలియని మాటే ఇవన్నీ రాజస శ్యేష్ఠ ఇవి రజో గుణాన్ని పెంపొందిస్తాయి అందుకే అంతా ఏం చేయాలి వదిలేమని చెప్పట్లేదు ఎంతవరకు అవసరమో చూసుకోడు ఇక అంతకంటే కొంచెం తమో గుణానికి వెళ్ళదు ఉచ్ఛిష్టం భోజనం తామస యాతయామం గతర సంపూతి పరీక్షితం చేయదు ఉచ్ఛిష్టంపి భోజనం తామస రజోగుణ సంబంధమైన ఆహారం చూసి ఇప్పుడు తమో గుణ సంబంధమైన ఆహారం ఇవాళ చాలా భాగం ఇవి ఉన్నాయి రజోగుణం కూడా దాటిపోయాం మనం తమో గుణంలో కూర్చున్నాం అందుకే కలియుగంలో రాక్షస కృత్యాలు జరుగుతున్నాయి ఎందుకు అటువంటి బుద్ధులు పడతాయంటే తమిళనాడులో ఒకడు భార్య చనిపోతే ఇంకో పెళ్ళి చేసుకున్నాడు దురదృష్టం వచ్చేస్తా రెండో భార్య కూడా చనిపోయింది వాళ్ళ దురదృష్టం లేదు వీడి దురదృష్టం లేదు వీడు ఇంకా చేసుకునే రకమే మొదటి భార్య ఒక కూతురుంది రెండో భార్యకు కూతురుంది యుక్త వయస్సులోకి వచ్చిన పెద్ద భార్య కూతురుని మానభన్నం చేశాడు అది గర్భం ధరించాక తప్పనిసరిగా దాన్ని మొహమాట పెట్టి చేసేసుకున్నాడు వాళ్ళు తనడానికి సిద్ధమైతే ఊరు విడిచి వెళ్ళిపోయాడు అందుకని సంబంధం అలా చివరికి ఈ రెండో భార్య కూతుర్ని కూడా అలాగే చేసుకుంటూ చూసేట ఇంత దురాఘతాలు ఎందుకు జరుగుతున్నాయండి తమ్ముకోవడం విపరీత తమ్ముకోవడం అంటే స్త్రీలు ఇంకా లైంగిక భావన తప్ప ఇంకా చూసేది ఏం లేదనమాట అసలు యుక్త విషయం ఉంది నేనున్నాను ఇంట్లో తండ్రులు తాతో వేరే విషయం అది స్త్రీ నేను పురుషుడు ఇంక ఇంకేం లేదు ఈ దున్నపోతులకి తేడా ఏదైనా ఉందా ఇవి జరుగుతున్నాయి పోనీ దుర్మార్గ ప్రపంచం మనం ఉండలేముందామా రామంతపూర్లో బిస్కెట్లు అమ్ముకునే ముసలావాడి ఒకటి చనిపోతే గిరి అని ఒక ఇంజనీర్ ఒక సంస్థకు అధిపతి ఆయన స్వయంగా వెళ్ళి నాకు తల్లి లాంటిది అనాథ స్త్రీ అలా ఎలా వదిలేస్తా అనాథ ప్రత సంస్కారం స్వమేధ సమయం విధుకో అన్నారు అది కొండ పట్టుకుని దసిదిన కర్మకాండ ఊరంతా మేళ తరాలు తో మరి గిరిగారు లాంటి మహానుభావులు కూడా తమిళనాడులో వాళ్ళు వాళ్ళు కూడా ఇలాంటి దుర్మార్గులు ఉన్నారు ఏం చేయాలి ఏ ఏం చేయాలండి ఎలా భావించాలి మీరు మనం గిరిగారి వర్గంలో ఉందామంతే వాళ్ళందరినీ మనం భావించాలి కానీ దాని కారణాలు ఏమిటి అంటే ఎందుకు అలా అనిపిస్తుంది ఆహారం ఒక ప్రధాన కారణం ఏమిటి యాతయామం గత పూతి పరీక్షితం చెయ్యదు ఉచ్ఛిష్టమే అమేథ్యం భోజనంతా అమసప్రియం సరిగ్గా మొహమాటం లేకుండా నా పిల్లలుగా భావించి చెబుతున్నానమ్మ కళాశాల విద్యార్థులందరూ కొత్తగా ఉద్యోగాల్లో చేరిన వాళ్ళందరూ పది పదహారు ఏళ్ళ నుంచి ముప్పై ఆరేళ్ళ లోపు వాళ్ళు ఇది జాగ్రత్తగా వినండి దయచేసి యాతయామం యామం అంటే జామం మూడు గంటలు అసలు మూడు గంటలు దాటాక ఆహారం దాని రుచిని కోల్పోతుంది ఆరు గంటలు దాటితే వాసం వస్తుంది తొమ్మిది గంటలు దాటితే చెడిపోతుంది పన్నెండు గంటలు దాటితే మొత్తం క్యాన్సర్కి కారణం అవుతుంది వండిన ఏ పదార్థమైనా సరే ఇందులో మినహాయింపులు లేవు ఏవో కొన్ని చింతపండు పులుసు పులిహోరలు కాస్త మర్నాటికి బాగుండేవి కొన్ని ఉన్నాయి కాకరకాయ పులుసు అవి వేరే అవి వేళ విపరీతం ఇంకవి ఆ మినహాయింపులు పక్కనట్టతయామం మూడు గంటలు దాటాక ఆహారం పనికిరాదు కానీ ఇవాళ మొహం ఏడు గంటలకు వండుతున్నారు రెండు గంటలకి తింటున్నారు అధ్యంత విద్యా సంస్థల్లో చేర్పించేటప్పుడు కూడా తల్లిదండ్రులు ఒత్తిడి చేయాలి మా పిల్లలకి పనిన్నింటికి భోజనం పెట్టాలండి అడగాలి ఖచ్చితంగా వాళ్ళేనా అండి అన్ని అన్న నిర్ణయాలు తీసుకునేది వాళ్ళ ప్రకారమేనా అండి మనం మనమేం అడగమండి ఒక వంద మంది తల్లిదండ్రులు కలిసి వెళ్ళి మా పని ఇంటికి భోజనం పెట్టాలి అప్పుడు ఒక గంట విశ్రాంతి ఇవ్వాలి అని అడిగితే చేయరా వాళ్ళు ఆ ఉపాధ్యాయులకు మాత్రం విశ్రాంతి అక్కలేదా ఆ మేనేజ్మెంట్కి అక్కలేదా వాళ్ళకే కావాలి వాళ్ళు మేమే తోసిస్తున్నారు మీరు వాళ్ళ మీద తోసి అన్యాయం అయిపోతున్నారు కొన్ని చోట్ల ఏడింటికి తీసుకెడతారు అండి విషయంలో స్కూల్స్లో వాటిలో టెన్త్ క్లాస్ పిల్లల్ని ఏడింటి నుంచి రాయంత రాత్రి తొమ్మిదింటి వరకు ఒకటే చదువుడా కూర్చుని కూర్చుని చచ్చిపోడండి వాళ్ళు అన్యాయంగా వాళ్ళు చదువుతారండి అసలు మధ్యన ఒక అరగంట ఏదో అన్నం మళ్ళీ తోసుకొచ్చాడు ఆ పిల్లలు మనస్సేనా పొద్దున్న ఏడింటికి ఆ తల్లి నాలుగింటికి ఎప్పుడూ ఉండుతున్న అన్నం అది ఏడింటికి పట్టుకెడతాడా రెండింటికి తింటాడా అంటే వండి ఎంతకాలే సుమారుగా పది గంటలు అది పనికిరాదండి అది ఇంకా గతరసం రుచి కోల్పోయిన అన్నం ఇది ఇంట్లోనే జరుగుతోంది తల్లి చేస్తున్న రేపు అని నమస్కారం ప్రతీదీ ఫ్రిడ్జ్లో పెట్టాడు ఏదో వేసవికారం కాస్త గొంతు నిండిపోయినట్టు ఉండదు మధ్యాహ్నం పూట నిద్రలేసాక పోయి కాస్త ఫ్రిడ్జ్లో నీళ్లు తాగితే ఆనందంగా ఉండొచ్చు ఈ శీతల పానీ ఇలా కొంచెం ఉండొచ్చు ఇది లేదు కొన్ని ఉంటాయి తప్పదు కొన్ని అందుకని ఇక విపరీతమైపోయి ఇప్పుడు అన్ని తెచ్చుకోవడం ఫ్రిడ్జు ఏసీ కరెంటు కుక్కరు కరెంటు మొగుడు కరెంటు పడ అన్నీ తెచ్చుకున్నా ప్రభుత్వం వారు కరెంటు తీసేశారు ఏడు వారాలు నగలు కొనుక్కుంది రో కావడట భయాలకి ఆ మనాలు ఆయన వెళ్ళాట ఇంకెందుకు ఈ నగలన్నీ అదే మనపా యువతరం పిల్లలు గమనించాల్సిన మాట చాలా మంది తల్లు అడుగుతున్నారు నేతి గరిటి అన్నానికి తగలద్దు అన్నం గరిటి మా జిక్కి తగలద్దు అని చెప్తే వినాలి ప్రశ్న చక్కలేదు తగిలితే ఏమైంది ఇక గరి తీసి అందులో పెట్టి అప్పటికప్పుడు ఏమవు రెండు గంటలకు అవుతుంది ఉచ్ఛిష్టం ఎంగిలి ఏమిటి ఎంగిలి వీళ్ళు నలుగురు కలిసి చూసుకుని కూర్చుని తినే అన్నాల బలొచ్చాయి ఇదివరి కింద కూర్చుని వరుసగా ఉన్నప్పుడు ఒకటి విస్తట్లో ఒకడు వేసే ప్రమాదం లేదు ఎందుకంటే వీడికి పక్కన ఒకడే ఉంటాడు ఇంకా నలుగురు ఉండదు ఇప్పుడు అన్నాల బల్ల వచ్చే ఆరుగురు కలిపి పెద్ద బల్ల ఎవరి విస్తట్లో ఏం పడుతుందో తెలియదు మధ్యలో గిన్నెలు ఉంటాయి అప్పైగా ఇలా గుండ్రంగా తిరిగి వచ్చేయకుండా ఇలా ఎవడు వడ్డన వాడదే వీడు వడ్డించుకుంటే పక్క వాడేది అంటూ పడుతుంది అది ఎంగిలి అన్నగారే కదా అనుకోదు ఎంగిలి ఎంగిలి అన్న సరే తమ్ముడైనా సరే ఎందుకు ఎందుకు రావాలి ఉచ్ఛిష్టం అభిచ అమేజ్యం అపవిత్తం అందుకే పూర్వం వాళ్ళు ఎవరు వడ్డించేవాళ్ళు తినేవాళ్ళు కాదు ఈ వడ్డించడం అయిపోయారు తినేవాళ్ళు ఎందుకంటే ఎరం చేత్తు వడ్డించాలి ఇంగిరైపోతుంది తప్పదు పైగా ఈ బల నిండా పడతాయి ఇవి ఎవడూ తియ్యడు పైగా బలమించి కింద పడతాయి మెతుకులు కింద పడిన మెతుకులు కాళ్ళతో తొక్కుతాడు మళ్ళీ ఈ కాళ్ళతో ఇల్లంతా తిరుగుతాడు ఈ తడి మెతుకుల కారణంగా ఆ ఇంటికి ఇంటికి మొత్తం ఈ తడి అన్నం అంటింది దానికి ఉండే దుమ్ము చేరింది అనారోగ్యాలు మొత్తం కారణంగా మీరు తడి కూడా ఎంత పెడితే ఉపయోగం ఏమిటి దీని గురించి మనం కొత్తగా ఏం చేసి చెప్పులు మొదలెట్టాం పాలరాలు మార్బుల్స్ పడక చెప్పులు ఒకటి దుమ్ము గురించి చెప్పులు ఒకటి రకరకాలుగా మొత్తం అంతా అమేజ్యం చేసుకోలేదండి ఇంటిని ఇంత స్పష్టంగా ఉంటుంది భగవద్గీత కాలకృత్యాల దగ్గర నుంచి కామకృత్యాల దగ్గర నుంచి కమలాక్షుని కటాక్షం వరకు సమస్తం చెబుతున్నాడు భగవద్గీత చెప్పని విషయం అని చెప్పి జీవితమే భగవద్గీత అమె ఉత్ అభిజ అమేజ్యం భోజనం తామస ప్రియం ఈ భోజనం తామసులకు ఇష్టమవుతుంది ఖచ్చితంగా అన్నాడు అంటేది ఈ మూడు రకాల ఆహారాలు విధానాలు విధి విధానాలు మనం తెలుసుకుని దాని నుంచి మనం ఏది అవసరం సాత్విక ఆహారం ముఖ్యంగా తీసుకోవాలి అవసరమైనంత వరకు రజోగుణాహారం కొంత పర్వాలేదు తామసాహారం అస్సలే పనికిరవద్దు ఎందుకంటే ఇది బుద్ధిని కూడా విపరీతంగా ప్రేరేపిస్తుంది ఇక మళ్ళీ బుద్ధి సాత్వికి బుద్ధి